సహకరవై తేజస్వినీతమస్ మామిషావై ఓ శాంతి శాంతి శాంతి ఓం పొన్నమదోన్నోర్ణ పొన్న పూర్ణస్య పూర్ణమాద పూర్ణమేవాశిష్యూ అండి భాష్యకాలు పూర్ణమద ఇదీ ఖిలకాండమారభ్యారణ్యగోపనిషత్తులో ఐదో అధ్యాయం ఈ ఐదు ఆరు అధ్యాయాలు రెండింటికి కలిపి ఖిలకాండము అని పేరు మొదటి రెండు అధ్యాయాలకి ఒక పేరుంది మూడు నాలుగు అధ్యాయాలకి ఇంకో పేరుంది ఐదారు అధ్యాయాలకి ఖిలకాండము అని మొదటి రెండు అధ్యాయాలకి మధుకాండము అని పేరు అని గుర్తున్నారు మూడు నాలుగు అధ్యాయాలకి యాజ్ఞవల్క్యకాండ అని గుర్తు నాకు నా గుర్తు అలా ఉన్నది ఇదైతే ఖిలకాండ ఖిలా అంటే అర్థం మిగిలిపోయినవి చెప్పకుండా మిగిలిపోయాయి అవి చెప్పడం అవసరం అలాంటివన్నీ పోగెట్టి ఖిలకాండ ఇప్పుడు మన వాళ్ళు రైలు ప్రయాణం చేసేప్పుడు రెండు పెట్లు మూడు పెట్లు సర్దుకుంటారు అన్నీ సర్దేసి వాటి తాళాలు వేసేసిన తర్వాత ఇంకో చేతి బ్యాగ్ ఒకటి పెట్టుకుంటారు పక్కన ఈ చిన్న చితగా మర్చిపోయినవి లాస్ట్ మినిట్లో వెళ్ళి గుర్తొచ్చినవన్నీ దాంట్లో పరిస్థితి ఆఖరికి అది కూడా నిండిపోతుంది అది ఎంత పెద్ద బ్యాగ్ అది కూడా నిండిపోతుంది ఏదైనా మిగిలిపోతే వేసుకుందామని పెట్టుకున్న సంచి కూడా నిండిపోయి అంటే చాలా మిగిలిపోయాయి అనమాట దాని అర్థం సో అలాగే ఉంటుంది ఎక్కడ చెప్పాల్సింది ఇంకా ఏదో మిగిలే ఉంటుంది అటువంటి విషయాలన్నింటినీ చెప్పేటువంటి కాండము రెండు అధ్యాయాలు అంచేతనే దీంట్లో బ్రాహ్మణాలన్నీ చిన్న చిన్నవిగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడో ముక్క అక్కడ ముక్క అలా ఉంటాయి ఆ కిరకాండాన్ని ఆరంభిస్తున్నారు అధ్యాయ చతుష్టయైన యదేవ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మా య ఆత్మా సర్వాంతర నిధి అశనాయాతీతినేతి వ్యపదేశ్య నిర్ధారి వాచ్యం తర్వాత కంప్లీట్ చేద్దాము ఏదైతే నాగుద్యాయములచేత నిర్ధారింపబడినతో అధ్యాయచుష్టయే నిర్ధారి నిర్ధారింపబడినది అంటే ఖచ్చితముగా దేని తత్వం ఇది అని సందేహములకు తాగులేని విధంగా నిరూపించుట దానిని నిర్ధారించుట అంటారు ఆ విధంగా ఒకే తత్వాన్ని ఆ సత్యవస్తువును నాలుగు అధ్యాయాల్లో నిరూపించారు ఆ నిరూపించిన దాని సారాన్ని శంకరులు మనకు చూపిస్తున్నారు ఏది నిరూపించారు అంటే బ్రహ్మ బ్రహ్మని నిరూపించారు ్రహ్మ అనగానే మామూలుగా అలవాటు ప్రకారం పౌరాణికులైతే బ్రహ్మ విష్ణువు శివుడు అలాగే ఓ పేర్లు అంటే ఏదో తెలుసున్నట్టుగానే అనుకుంటారు ఇప్పుడు విష్ణువు అన్నారనుకోండి విష్ణువు అంటే విష్ణువు తెలియనివాడు చూడండి అనుకుంటారు విష్ణువు తెలుసా తెలియదు తెలియకపోవడం ఏంటండి విష్ణువు అమ్మ మేనత్వ తెలుసు తెలియకపోవడం ఆయన అలా ఏమో వెంకటేశ్వర స్వామి అయ్యో వెంకటేశ్వర స్వామి తెలియకపోవడం ఏంటండి మా పనే వెంకటేశ్వర స్వామి ఆయన రోజు మేము ఆయనతోటే వ్యవహారం చేస్తూ ఉంటాం అని ఏదో ఏమిటి తెలిసింది అది ఏమిటి తెలిసింది విష్ణు అంటే ఏమిటి తెలిసింది వెంకటేశ్వర స్వామి అంటే ఎవిటి తెలిసింది టు బిగిన్ విత్ ఆ నామని తెలిసింది చూడండి నామని తెలిస్తే ఏమైనా తెలిసినట్టు అవుతుందా నామని తెలిస్తే ఏమీ తెలిసినట్టు అవ్వదు ఖీర్ ఖాయింగే ఖీర్ ఖాయింగే అని ఒక పాట అంటే పాయసం తిందాము పాయసం తిందాము ఏమిటండి పాయసం పాయసం అవుతున్నారంటే ఏమిటి పాయసం మనందరం కూర్చొని పాయసం తిందాము అని పాట పాడే అనుకోండి దాంట్లో ఆ పాయసం ఓ క్యాహుతాహ్ అంటే అది ఒక నామము పాయసం అంటే నామం కదండి నామము నామో తెలిసింది నామం తెలిస్తే ఏం తెలిసినట్టు ఏమీ తెలిసినట్టు కాదు కాదండి అదేమిటో దాని రూపం కూడా మాకు తెలుసు ఓకే జనరల్గా నామం తెలిసింది అంటే రూపం కూడా తెలిసి అది మన లౌకిక పదార్థముల రూప నామ రూపాలైతే తెలుస్తూ ఉంటుంది రూపం తెలుస్తూ విష్ణువు శివుడు ఇత్యాది రూపమైతే అది కల్పితమైన రూపం భావన కోసం ఉద్దేశింపబడిన రూపం మహర్షులు ఈ రకంగా భావన చేయండి రా అని ఓ రూపాన్ని ఇచ్చారు మహర్షులు ఇదే సత్యం అని చెప్పేసి ఎప్పుడూ చెప్పలేదు మళ్ళీ ఏమని చెప్పారంటే నువ్వు ఈశ్వరుడికి రూపం లేదు నామం లేదు నామరూపాలకు అతీతమైన తత్వము కానీ మరి నీకు రూపం నామో ఉంటే కానీ నీకు ఈశ్వరుణ్ణి భావన చేయటం నీకు కష్టంగా ఉంది కనుక నీ సౌకర్యం కోసం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మను రూపకల్పన నీ సౌకర్యం కోసం ఒక రూపాన్ని నీవు కల్పించుకోనవచ్చును నిన్ను కల్పించమంటే నువ్వేవో పిచ్చి పిచ్చి రూపాలు కల్పించే అవకాశం ఉంది కనుక మహర్షులే కల్పించి పెట్టాడు ఒక రూపాన్ని ఆ విధంగా అనేక రూపాలు వచ్చే ఒకసారి రూపము అని ఒక మహర్షి మొదలుపెడితే ఇంకా ఆ మహర్షి వెనకాల ఇంకో మహర్షి వస్తాడు ఇంకో మహర్షి వస్తాడు ఇంకో మహర్షి వస్తాడు అలా వస్తూనే ఉంటాడు మహర్షుడు ఆ రూపాలు అలాగా వస్తూనే ఉంటాయి రూపం అన్నది ఉపాసన కోసం ఉద్దేశింపబడిన ఒకనొక మానసిక ప్రత్యయం తప్ప దేవుడు అలాగే ఉంటాడు అని కాదుక దేవుణ్ణి అలాగా రూపంలో బిగించేస్తే పరిచ్ఛిన్నుడైపోలేదు దేవుడు చిన్నవాడైపోలేదు దేవుణ్ణి తెలుసుకునే బుద్ధి గొప్పదవుతుంది దేవుడి కంటే ఇప్పుడు కంప్యూటర్ గొప్పదే కానీ కంప్యూటర్ని తయారు చేసిన ఇంజనీర్ బుద్ధి వీడి దీనికంటే గొప్పది కాదీ అదే రకంగా దేవుడు గొప్పవాడే కానీ అటువంటి గొప్పవాడిని భావన చేసే బుద్ధి గొప్పదవుతుంది కాబట్టి నామరూపములు తెలిస్తే ఏమీ తెలిసినట్టు కాదు నామరూపములు ఎప్పటికీ తత్వంపై అధ్యారూపాలుగానే ఉంటాయి మరి తత్వంలో నామరూపాలు ఉంటాయంటే ఉండవు అదిగో అటువంటి నామరూపములకు అతీతమైన తత్వానికి బ్రహ్మ అని పేరు బ్రహ్మ అంటే ఏమిటో మీకు మనం చేస్తున్నాం ఇంతకాలం పదేళ్ళు పాఠం చెప్పి ఇప్పుడు బ్రహ్మ గురించి చెప్తున్నారు ఏమిటంటే అలా అభిప్రాయం ఏమిటంటే మీకు బ్రహ్మ అన్నది ఇందాక చెప్పినటువంటి విష్ణువు శివుడు వెంకటేశ్వర స్వామి ఆ పేర్లు అలవాటు పడిపోయి అది ఏదో తెలుసున్నట్టుగా లోకం అనుకున్న అనుకుంటా అలాంటి చేయకండి సుమా అని చెప్పడం కోసం నేను బ్రహ్మంటే ఇవ్వటం అడిగితా బ్రహ్మ అంటే ఎప్పుడు వింటున్న బ్రహ్మ అయినా దాన్ని అలా నిరాదరణ చేయకండి దాని గురించి మాకు తెలిసిపోయింది అని ఒక కంక్లూషన్కి రావద్దు మీ చేతి తెలియబడేది బ్రహ్మ కాదు కాబట్టి బ్రహ్మ అంటే ఆ భావన అది ఎప్పుడూ అలా నిత్యనూతనంగా అటుపెట్టుకోవాలి బ్రహ్మ అంటే సత్యతత్వము నామరూపములకు అతీతమైనది జగత్తు అనే నామరూపముల సమ్మేళనము మేళవింపు ఆ నామరూపములకు అతీతమైన బ్రహ్మయందు మాత్రమే కల్పించబడినది ఆ విధంగా జగత్తు అనే నామరూపముల సముదాయమునకు ఆ బ్రహ్మ తత్వము ఆ రియాలిటీ ఆ సత్యతత్వము అధిష్టానంగా ఉంటుంది అంటే తెర మీద సినిమా కల్పించినట్టుగా ఆ బ్రహ్మతత్వంపై ఈ జగత్ అనే కల్పన మనం చేసుకుంటూ ఉంటాం సినిమాకి ఫిలిం ఉండాలి మరి ఇక్కడ ఫిలిం ఏమిటంటే మనస్సే ఫిలిం ఆ వివరాలు సరే ఆ సత్యతత్వం నాకు బ్రహ్మ మనం పెట్టుకున్న పేరు దానికి అసలు పేరేమీ ఉండదు పేరు ఎందుకు ఉండదు రూపం ఉండదు కాబట్టి పేరు ఉండదు అయినా బోధించటం కోసం దాని గురించి పఠన పాఠనములు జిజ్ఞాస విచారము జిజ్ఞాసంటే విచారమే దానిని ఘటిల్ల చేయుట కొరకై అంటే అది సంభవమయ్యేట్లా చేయుట కొరకై మనం ఒక పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఉపనిషత్తులు బ్రహ్మ అని పేరు పెట్టారు ఆ పేరు కూడా చాలా సార్థకమైన పేరు ఆ పేరు ఏమిటంటే బ్రహ్మ అంటే చూడండి ఈ చిన్న పెద్ద అనే విభాగములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆకాశమునకు అంతర్గతంగా ఉంటాయి చిన్న అంటే అవకాశము చిన్నది అర్థం పెద్ద అంటే అవకాశము పెద్దది అవకాశములన్నీ చిన్న పెద్ద అవకాశములన్నీ ఒకే స్పేస్ ఉంటాయి స్పేస్ అన్నది అవకాశములనన్నిటినీ తన యందు కలిగి ఉంటుంది స్పేస్ కానీ స్పేసు తాను స్వయంగా ఒక అవకాశము కాదు స్పేస్ని స్పేస్ ఇంత అని మీరు నిర్ధారిస్తే అది ఒక అవకాశం ఏమిటో స్పేస్ ఇంత అనేది నిర్ధారణ ఉండదు కానీ సర్వమునకు అన్ని అవకాశములు ఆ స్పేస్ ఉంటాయి సో అవకాశము అంటే లిమిటెడ్నెస్ దిస్ ఈజ్ ది లిమిటెడ్నెస్ All limited, a particular limitedness, you can keep something in it. అటువంటి అవకాశములన్నిటినీ తన ఎందు కలిగి ఉన్నది ఆకాశం ఇప్పుడు ఈ బ్రహ్మ కూడా ఈ ఆకాశములో ఒకనొక అవకాశమునందు ఫిట్ అయ్యేదా అంటే ఎస్ అని మీరు అన్నారంటే దానికి ఒక రూపం వచ్చేస్తుంది ఎందుకంటే ఆకాశంలో ఉండే అవకాశంలో ఫిట్ రూపం ఎప్పుడైతే వచ్చిందో కాల పరిచ్ఛేదం వచ్చేస్తుంది అంటే ఓ కాలంలో మళ్ళీ అది విడిపోతుంది ఇదం శరీరం కొంతే విన్నారా ఇదం శరీరం కొంతే నేను విన్నాను నేను విన్నాను ఎందుకంటే నేనే చెప్పి ఇప్పుడో ఏడాదికి వెళ్తాం చెప్పాను అది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది నాకేమనిపించిందంటే ఇదేదో కొత్త పాఠం ఇలాంటి పాఠం చెప్పినటువంటి టీవీలో ఇది ఎంతవరకు ఇట్ మే నాట్ గో ఫార్వర్డ్ వెరీ వెరీ వెల్ అని అనిపించింది ఇట్స్ ఓకే వాట్ ఎవర్ హ్యాపండ్ హ్యాపీ కాబట్టి ఈ అవకాశంలో ఫిట్ అవుతాడు బ్రహ్మ అంటే ఈ శరీరానికి పట్టిన గతే బ్రహ్మ కూడా అది అసత్యం అయిపోతుంది సత్యంగా మిగలలేదు కాబట్టి పెద్దది అంటే అవకాశ రూపంగా పెద్దది కాదు బ్రహ్మాండే పెద్దది అని అర్థం ఏ విధంగా పెద్దది అంటే ఆకాశం అనే ఏదైతే కలదో దానికంటే అతీతమైనది దేశ భావనకే అతీతమైనది దేశము కంటే పెద్దది ఎంతకంటే పెద్దది అంటే దేశంలో ఉండే ఒక పెద్ద వస్తువును చూపించి దానికంటే పెద్దది అని దేశము కంటే పెద్దది దేశము కంటే పెద్దది అంటే దాని అర్థమైతే తెలుసిన ఇంకా దాని ఎందు దేశం అనేది ఉండదు అర్థమైందండి దేశము కంటే పెద్దదంటే ఇంకా దాంట్లో దేశం ఉండదు దేశం ఒక్కటే ఉండకపోవడమే కాదు దేశము కంటే పెద్దది అంటే అది తప్పనిసరిగా కాలము కంటే కూడా పెద్దది ఏది దేశము యొక్క హద్దులను దాటేసిందో అది కాలము యొక్క హద్దులను కూడా దాటేస్తుంది ఎందుకంటే దేశము కాలము ఒకే దాని ఎందు ఆపరేట్ అవుతాయి కాబట్టి అది దేశకాల పరిచ్ఛేదములు లేనిది దేశము కాలము ఎప్పుడైతే లేదన్నారో ఆ వస్తు పరిచ్ఛేదం కూడా దాని ఎందు ఉండదు ఎందుకంటే వస్తువులన్నీ దేశకాలాంతర్గతములై ఉంటాయి అంటే అర్థనటర్ తెలుసు దీన్ని పూజ స్వామీజీ బాగా చెప్పారు సీ టోల్డ్ ఇట్ క్వైట్ వ్యాలీ ఎలాగంటే బ్రహ్మ అనగానే మీకేమనిపిస్తుంది ఒకటి ఉన్నది ఎలాగంటే ఇంక నేను చెప్తూ చూడండి విష్ణు అన్నారనుకోండి మీకు వెంటనే వెంకటేశ్వర స్వామి అన్నారనుకోండి మీకు వెంటనే ఏమనిపిస్తుంది తిరుపతి తిరుపతిలో ఒక ఆయన ఒక పెద్ద ఉన్నారు అవునా మన్మోహన్ సింగ్ జీ అనగానే ఏమనిపిస్తుంది ఢిల్లీలో ఒక పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి అర్థమవుతుందండి హిమాలయాస్ అనగానే ఆలోచిస్తుంది అక్కడ నార్త్లో ఒక రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి అని తెలిసిపోతుంది మౌంట్ కిమంజారో ఎక్కడైనా కీనియాలో ఉండే పెద్ద పర్వత శిఖరం చాలా విలక్షణంగా ఉంటుంది అది ప్రత్యేకత వినకొడుతుందా మైపు వెనకొడుతుందా ఏమీ చింత చేయ మౌంట్ కిలు మంజారో అనగానే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కేవండి అమెరికా అనగానే ఒక పెద్ద దేశము విశాలమైన భూభాగం కేమండి స్వర్గము మీరు ఎప్పుడు చూసింది పెట్టింది కాకపోయినా మీరు ఒక ఐడియా ఉంది మీరు చూసారా ఒక ఐడియా ఎక్కడో విన్నది ఐడియా ఒకటి ఉంది స్వర్గము కావండి తర్వాత ఇంకోటి ఏదైనా వింధ్య పర్వతము అనగానే ఒక పర్వత శరీ తె తెలిసిపోయింది సము ఇండియన్ హిందూ మహాసముద్రము ఒక వస్తువు ఘటము ్రహ్మ అర్థమైందా బ్రహ్మ అంటే దిస్ బ్రహ్మ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ వన్ మోర్ థింగ్ కదా ఇప్పుడు చెప్పినవన్నీ ఏమిటి థింగ్స్ పదార్థములు లేక వస్తువులు అలాగే మీకు బుద్ధికి వచ్చింది కదా అలాగే బ్రహ్మ అనగానే అది ఒక పదార్థము ఒక వస్తువు ఇది ఎలాగో తెలుస్తున్నాం అండి మీరు కనుక ఈ వేదాంతం అధ్యయనం చేసి కొన్ని ట్రెడిషనల్ స్కూల్స్కి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీకు తెలుస్తుంది మీరు మీరు ఎప్పుడో ఆ పని చేశారో లేదో మీకు తెలియదు నేను చేశాను కాబట్టి చెప్తున్నా వాళ్ళు ఏమంటారో తెలుసిన బ్రహ్మ పదార్థము అంటే అరే బ్రహ్మ పదార్థం అని అనే ఇసుకో మార్దీయత ఇంకేం మిగిలింది బ్రహ్మ పదార్థం కాదు ఎలా మాట్లాడతారంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ పదార్థం చూశారండి అది సత్యమది అది జ్ఞానఘనము అది అనంతము అది శుభమహర్షి మొదలైన వాళ్ళకి తెలిసింది అది మొదలాంటి వాళ్ళకి తెలియదు వంద జన్మలెత్తితే నని తెలియదు అని చెప్తారు చూడండి దాంతో మొట్టమొదటి ఫౌండేషన్ ఇలా వేసేసి ఇంకా ఆ తర్వాత మీరు ఎన్ని పాఠాలు చదివినా ఒకటే కాబట్టి బ్రహ్మానగానే వన్ మోర్ థింగ్ కాదు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా వన్ మోర్ ఆబ్జెక్ట్ కాదు ఇట్ ఈజ్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ అట్ ఆల్ ఆబ్జెక్ట్ అయితే వన్ మోర్ ఆబ్జెక్ట్ అవుతుంది ఇది నాట్ ఆబ్జెక్ట్ కాదు సో ఆ విధంగా దేశము కాదు దేశ భావనకు అతీతమైనది కాలము కాదు కాలం లోది కాదు కాల భావనకు అతీతమైనది ఒకనొక వస్తువు కాదు వస్తు పరిచ్ఛేదమునకు అతీతమైనది అది బ్రహ్మ అటువంటి బ్రహ్మని ఈ అధ్యాయ చతుష్టయంలో ప్రతిపాదించారు ఎలా ప్రతిపాదించారో తెలుసుకోండి ఆ బ్రహ్మనే బ్రహ్మ బ్రహ్మని బోధించేప్పుడు బ్రహ్మ పదార్థము అని మీరు బోధింపుడు నేను చెప్తా చూడండి స్వర్గము స్వర్గము అంటే మీకు ఎలా బోధింపబడుతోంది ఆ పదం మీకు ఎలా బోధిస్తోంది పరోక్షంగా బోధించట్లేదు పరోక్షంగానే బోధిస్తోంది కదా మన్మోహన్ సింగ్కి పరోక్షంగానే బోధిస్తోంది కదా ఆ పదం ఇంద్రుడు పరోక్షమే కావండి విష్ణువు కైలా వైకుంఠంలో విష్ణువు అది పరోక్షమే గోలోకంలో కృష్ణుడు పరోక్షమే అంతా పరోక్షమే హిమాలయ పర్వతములు పరోక్షమే బ్రహ్మ పరోక్షంగా బోధించినట్టయిందిగా అలా బోధించిందా ఇది నాలుగు అధ్యాయాల్లో బ్రహ్మను అలా బోధించారా అబ్బే అలా బోధించలేదు మరి ఎలా బోధించారు బ్రహ్మని సాక్షాత్ పరోక్షాద్ బ్రహ్మ అక్కడ సాక్షాత్ అన్నది అవ్యయం వాణ్ణి సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞాయాం అనే సూత్రం చేత సాక్షాత్ అనే పదం సాక్షి అనే అర్థంలో వస్తుంది ఏమండి అపరోక్షాత్ అన్నది అది వైదిక ప్రయోగం ఛాందస ప్రయోగం అపరోక్షాత్ అనే పంచమీ విభక్తి వివక్షితం కాదు అక్కడ లేదు అచిరాత్ అంటాడు అక్కడ విభక్తే లేదు అది అవ్యయం విభక్తి అవివక్షితం అపరోక్షాత్ మీనింగ్ అపరోక్షం ఇత్యర్థ కాబట్టి సాక్షాద పరోక్షాత్ బ్రహ్మ మహావాక్యం అది ఈ నాలుగు అధ్యాయాల్లో చోటు ఉందని ఆ విధంగా బ్రహ్మని ప్రతిపాదించారు ఎలాగో తెలుసిన అది సాక్షాద అది బ్రహ్మ అంటే అంటే ఒకటో చెప్తా చూడండి ఇప్పుడు ప్రత్యక్షము ఘటము ప్రత్యక్షము అంటే అక్షం ప్రతి ప్రతి అక్షం అంటే ఇంద్రియమునకు ఎదురుకుండా ఉంది ఇంద్రియానికి కనపడుతూ ఉంది ఇంద్రియ విషయ సన్నికరణలో పడింది అది ప్రత్యక్షం పరోక్షం పరోక్షం అంటే పరా అక్షం అనుకోండి ఆ ఓ ఎలా వచ్చిందో వచ్చింది దాని గురించి ఎప్పుడు చేయకండి పరో పరస్సు అయిందండి పరస్సు అయింది అతో రోరప్ల తాదప్పులు తేనే సూత్రం చేత ఉకారం వచ్చి ఓ అయింది అది సో పరోక్షం సో ఇంద్రియములకు బయట ఉంది స్వర్గము పరోక్షం ఘటము ప్రత్యక్షం స్వర్గము పరోక్షం ఏమండి మీ మనస్సులో మీరు చూసుకోండి ఒకసారి మీ మనస్సులో మీరు చూసుకున్నప్పుడు మీకు మీ మనస్సు ఎలా ఉంది ఇప్పుడు కొద్ది గొప్ప ప్రశాంతంగా లేదు ప్రశాంతంగానే ఉందా మరీ అలజడిగా ఉందా లేదుగా క్లాసులో కూర్చున్నారుగా అంత అలజడిగా లేదు ఏమండి మీరు ఈ క్లాస్కి రావడానికి ముందు ఏదైనా కొంత అలజడిని ఈవేళ ఏమైనా ఫేస్ చేశారా ఎప్పుడైనా అందరూ ఫేస్ చేసి ఉండకపోవచ్చు కొంతమంది ఫేస్ చేసి ఉండొచ్చు ఏదో కొద్ది గొప్ప అలజడిని ఫేస్ చేసుకుండొచ్చు కదా కొన్ని వేళ కాదు ఈ వారం ఈ వారంలో ఏదో కొంత అలజడిని ఫేస్ చేశారా నేనైతే కొంత అలతిటని ఫేస్ చేశాను ఎలాగంటే అయిపోయిందేమో అనుకున్నా ఈ వేసవి కాలం ఇంకా అవలేదు నలభై నాలుగు వేస్తాడు నలభై మూడో నలభై నాలుగో ఏమన్నా నలభై దాటాక ఇంకా రెండైనా మూడైనా నాలుగైనా ఏమి తేడా ఏమీ లేదా ఇప్పుడు నెట్టి మీద కట్టిపుచ్చుని కొట్టేస్తూ ఉంటే ఐదు కొట్టాడా ఏడు డబ్బులు కొట్టాడా క్యా ఫరక్ పడతాయి కాబట్టి నలభై వరకు నో కంప్లైంట్ నలభై మూడు ఈవేళ నలభై నాలుగు నాకు తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇన్నర్ ఇన్సైడ్ టెంపరేచర్ ఉంది నా దగ్గర ఇన్సైడ్ టెంపరేచర్ చూసుకుంటా అది ముప్పై రెండు ఎప్పుడైతే అందో నలభై టచ్ అయిందనమాట ఏమన్నా లోపల ముప్పై రెండు నిన్న ఎంత వచ్చిందో తెలిసినా ముప్పై నాలుగు పాయింట్ నేను అనుకున్నా ఈవేళ మబ్బులు చూసి ఈవేళ తగ్గిందేమో అనుకున్నా ముప్పై వచ్చింది ఈవేళ తగ్గలేదు పాయింట్ ఫోర్ తగ్గింది అంటే ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ ఫర్టీ త్రీ అలా ఉంది ఎసవగాల అయిపోయిందనుకున్నాం అవును కేరళ వచ్చిందా ఇంకా మనసు ఇంకా రాలేదు అయ్యో రేపు వస్తుందంటే కొంచెం అలజడి తగ్గింది ఇంకా రాలేదంటే కొంచెం అలజడి అనిపించింది రేపు వస్తోంది అంటే అమ్మాయ్యా చూడండి మనస్సులో అలజడి వచ్చిందిగా ఈ మనస్సులో అలజడి మీకు తెలిసిందే తెలియలేదా అదే మీకు వచ్చిన అలజడి మీకు తెలిసింది కదా ఇప్పుడు మీ మనస్సులో వచ్చిన అలజడి అలజడి పోయి వచ్చిన ప్రశాంతి రెండు కూడా ఈ రెండు మీకు తెలిసే లేదా పక్కింటి వాళ్ళని అడగాల అక్కర్లేదు కదా మీకు ఎలా తెలిసాయి అవి ప్రత్యక్షమా ఘటము కాదు స్వర్గము పరోక్షమా కాదు వాటికి మనం ఇప్పుడు ప్రత్యక్షం కాదు పరోక్షం కాదు అది సపరేట్ కేటగిరీ దుషరై చిత్రం దానికే అపరోక్షము అంటారు వేదాంతులు దేన్ని అపరోక్షము అంటారో దాన్ని బౌద్ధులు ఆలయ విజ్ఞానము ఆలయ విజ్ఞానము ఇది ప్రవృత్తి విజ్ఞానము ఇది ఘటము ప్రవృత్తి విజ్ఞానము అక్కడ ఉంది స్వర్గము అది కూడా ప్రవృత్తి విజ్ఞానమే బయట ఉండేదాన్ని తెలుసుకునే సందర్భంలో వాళ్ళు ప్రవృత్తి విజ్ఞానము ఉన్నారు లోపల మనస్సులో మీకు మీకు మీకు మీకే తెలుస్తూ ఉంటుంది లోపల మీలో మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అది ఆలయ విజ్ఞానము అని బౌద్ధులు అన్నారు మనం దాన్నే అపరోక్షము అన్నారు సుఖదుఖములు ప్రత్యక్షములు కావు పరోక్షములు కావు సుఖదుఖములు అపరోక్షములు మీకు సుఖం కలిగినప్పుడు ఆ సుఖం వచ్చి మీ ఎదుర్కొన్నా నిలబడదాం ప్రత్యక్షం కాదు పరోక్షం కూడా కాదు సుఖం తెలుస్తూ ఉంటుంది పరోక్షం ఏమిటి ఆ సుఖ దుఃఖములు అవి మీకు లోపల తెలుస్తూ ఉంటాయి లోపల తెలుస్తూ ఉండేవి అపరోక్షములు అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి లోపల తెలుస్తూ ఉండేవి ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి మీరు కోపం బయట కనపడకుండగా మీకు లోపల ఉందనుకోండి అది మీకు తెలుస్తూ అపరోక్షం దయ కలిగిందనుకోండి మీరు బయటికి వ్యక్తం చేయకపోతే మీకే తెలుస్తూ ఉంటుంది అది కూడా అపరోక్షమే ఈ విధంగా మానసిక స్థితులన్నీ కూడా అపరోక్షములు మీరు ముఖంలో కనబడిపోతే ఎదరవాడికి తెలిసిపోతే అప్పుడు అది వాడికి ప్రత్యక్షం మీ తరఫు నుంచి అపరోక్షము జనరల్గా గంభీరంగా ఉండేవాళ్ళు వాళ్ళ మనసులో ఏముందో ఎదరవాళ్ళకి తెలియదు బేలగా ఉండేవాళ్ళు వాడి మనసులో ఏముందో ఎదురు తెలిసిపోతుంది సో ఈ పోకర్ మొదలైన గేమ్స్ ఆడతారు చూడండి అక్కడ లక్ష రూపాయలు బెట్టు ఉంటుంది వాళ్ళు లక్ష రూపాయలు బెట్టు కడతాడు వాడి దగ్గర ముక్కలు ఉంటాయి మూడు మొక్కలు ఉంటాయి ఇంకా ఎదరో ఆడివాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు ప్రతి వాడి దగ్గర మూడేసి మొక్కలు ఉంటాయి ఆ ముక్కలు వాడు అలా చూసుకుంటాడు అలా చూసుకుంటాడు అలా కూర్చుంటాడు ఆ వాడి ముఖాన్ని బట్టి ఆ ముక్కలు మంచి మొక్కలు వచ్చినట్ట మంచివి కానట్టహ కూడా మీరు చేయలేరు వాడు లక్ష రూపాయలు మనవి పోతున్నాయని వాడికి తెలిసిపోతుంది అయినా కూడా వాడు అలా కూర్చొని యు కెనాట్ మేకౌట్ ఎనిటీ వాడి ముఖంలో కానీ వాడికి తెలుస్తూ ఉంటుంది లోపల బితుకు బితుకుంటూ ఉంటాడు కానీ పైకి మాత్రమే కాబట్టి లేకపోతే నేను నెగ్గబోతున్నాను అని వాడికి తెలుస్తుంది అది ముఖంలో కనపడేవాడు ముఖంలో కనపడితే వాళ్ళందరూ డ్రాప్ చేసేస్తారు వీడికి వచ్చి డబ్బులు తగ్గిపోతాయి వాళ్ళు ద గివప్ గివప్ అయిపోతే ఇంకా బెట్టే ఉండదు కొద్దిగానే లభిస్తుంది అలా కూర్చొని ఉంటాయి సో కానీ వాడికి లోపల తెలుస్తూ ఉంటుంది అపరోక్షము వాడికి అపరోక్షం ఇది ఒక కేటగిరీ మీ మనస్సు లోపల మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అపరోక్షము ఇప్పుడు ఈ పరబ్రహ్మ ఉన్నదే అది మీలోనే ఉంది పరబ్రహ్మ మీలోనే ఉన్నది ఎలా ఉన్నది ఆ అపరోక్షానికి సాక్షిగా ఉన్నది సాక్షాద్ అపరోక్షం బ్రహ్మ చూడండి ఎలా ప్రతిపాదన చేశారు అది బ్రహ్మ ఇప్పుడు చెప్పండి బ్రహ్మ పదార్థం ఏం కాదు పదార్థమేంటి ఇంకా కాబట్టి మీరేం చేస్తారంటే మీ మన భగవాన్ మన చెప్పేవారు మీ మనస్సు ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసుకోవేణ్ణి చూడాలనుంది ఆ దేవుణ్ణి చూడాలనే కోరిక అది ఒక సంకల్పం అది ఎక్కడి నుంచి పుడుతుందో వెతుక్కో అది అది అలాగే అహంప్రత్యయం ఉంటుంది నేను అనే అనుభవం అది మీకే తెలుస్తుంది నేను నేను అనే అనుభవం మీకు తెలుస్తూ ఉంటుంది ఆ దాన్ని తెలుసుకునే ఆ సాక్షి చైతన్యం అది అపరోక్షం కాదే అపరోక్షానికి వాక్ అపరోక్షాన్ని ప్రకాశింపజేస్తూ అపరోక్షాన్ని తెలుసుకుంటూ తెలుసుకుంటోంది అంటే ఎలా తెలుసుకుంటోంది కంటితో చూసి తెలుసుకుంటూ అద్దే కన్ను అనే మాట లేదండి లేదా పుస్తకాలు జరిగిన పుస్తకాలనే మాట లేదండి పుస్తకం అంటే అనుమాన ప్రమాణం అవేం లేవటక్కడ మరి ఎలా తెలుసుకుంటోంది తనంతా తానుగా తెలుసుకుంటోంది సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడంటే స్వయంగా ప్రకాశిస్తున్నాడు అలాగే ఆ ఎరుక ఆ తెలివి ఆ అపరోక్షంగా మనస్సులో వచ్చిపోయేటువంటి స్థితులన్నింటినీ కూడా స్వయంగా స్వయం ప్రకాశమై తెలుసుకుంటుంది సాక్షాత్తుగా తెలుసుకుంటుంది ఇంకెలా తెలుసుకుంటుందంటే త్రూ మైండ్ తెలుసుకోవట్లేదు త్రూ ఐస్ తెలుసుకోవట్లేదు త్రూ ఎనీథింగ్ తెలుసుకోవట్లేదు ఇన్ ఇట్ సెల్ఫ్ బైట్ సెల్ఫ్ ఇట్ నోస్ దాని స్వరూపమే ప్రకాశం సో దీపం ఎలా ప్రకాశిస్తోంది మరో దీపం యొక్క సహాయంతో ప్రకాశిస్తుందా లేదు తనే ప్రకాశిస్తుంది తనంత తానుగా ప్రకాశిస్తుంది అలాగే ఆ చైతన్యం ఆత్మ చైతన్యము స్వయంగా ప్రకాశిస్తుంది ప్రకాశిస్తూ తనని తాను తెలుసుకుంటూ ప్రకాశించడం అంటే తనని దాన్ని తెలుసుకోవడమే అర్థం మనస్సులో వచ్చిపోయేటువంటి స్థితులను అన్నింటినీ తెలుసుకుంటూ మనస్సు ద్వారా ఇంద్రియాలని ఇంద్రియాల ద్వారా జగత్తుని సర్వమును తెలుసుకుంటూ ఈ డజంట్ ఫిట్ ఇన్ టు ఎనీ ఆఫ్ దీస్ క్యాటగిరీస్ ఆ సాక్షి చైతన్యాన్ని దాన్ని ప్రత్యక్షం అంటారా ప్రత్యక్షం కాదు అది ప్రత్యక్షానికి వెనక్కాలు ఉంది ప్రత్యక్షానికి మూలంలో ఉంది ప్రత్యక్షానికి ఎదురు లేదు అదే పరోక్షం కాదా అది నువ్వే స్వరూపం అది పరోక్షం ఏమిటి బ్రహ్మ పరోక్షం కింద చేశారు దాన్ని పరోక్షం కింద చేయకూడదు ఇట్ ఈజ్ నాట్ పరోక్ష ఇట్ ఈజ్ అపరోక్ష ఈజ్ ఇట్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ నో ఇట్ ఈజ్ నాట్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ ఈజ్ ది దృక్ ఇన్ విచ్ ఆల్ మెంటల్ స్టేట్స్ కమ్ టు లైట్ ఆ విధంగా పరబ్రహ్మని ప్రతిపాదించారు నాలుగు అధ్యాయాల్లో యత్ సాక్షాత్ అరోక్షాద్ బ్రహ్మ అంటే ఇప్పుడు ఏమైందనమాట ఇప్పుడు అదే ఆ బ్రహ్మ కాస్త ఆత్మై కూర్చుంది యహా ఆత్మ ఎందుకంటే పరోక్షంగా ప్రతిపాదించలేదు దాన్ని ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటుందన్నట్టుగా ప్రతిపాదించలేదు చూడండి దేవుణ్ణి వైకుంఠంలో ఉంటాడని ప్రతిపాదించడం ద్వారా దేవుణ్ణి తెలుసుకునేటువంటి ఉన్న ఛాన్స్ ఏదైనా ఉంటే అదనంతా బ్లాక్ అయి కూర్చుంటుంది చూడండి తనని తాను దేహమునకు కట్టడి చేసుకున్నటం ద్వారా దేహానికి కట్టు కట్టడి చేసుకుంటాడు ఏ కారణంగానైతేనేమి ఫర్ వాటెవర్ రీజన్ దేహానికి కట్టడి చేసుకున్న ద్వారా తన యొక్క బ్రహ్మత్వాన్ని తన యొక్క దైవీ శక్తిని తెలుసుకునేటువంటి ఛాన్స్ పర్మనెంట్గా బ్లాక్ అయి కూర్చుంది కాబట్టి రెండు ప్రికాషన్స్ వేదాంతులు చేయాల్సింది ఏమిటంటే ఎప్పుడూ బ్రహ్మను ఆ దేవుణ్ణి పరోక్షంగా పెట్టద్దు ఆ పొరపాటు చేయటప్పుడు మీరు ఆ పొరపాటు చేశారంటే దాని నుంచి బయటపడడానికి మీరు మళ్ళీ ఇంకో దశాబ్ద కాలం శ్రవణం చేయాల్సి ఉంటుంది అలాగే రెండో పొరపాటు చేయొద్దు నేను నిన్న పరిశీలించా ఈ ఈ ఇదం శరీరం ఈ శ్లోకం మనం ఎలా హ్యాండిల్ చేశామా అని నామడికి నాకే సాక్షిగా నేను చూశాను అక్కడ ఇప్పుడు ఉన్న పది ఇరవై నిమిషాలు టైం ఉంటుంది ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఆ ఇరవై ఐదు నిమిషాల్లో యో టు గివ్ ఏ కరెక్ట్ పిక్చర్ జనం ఎలా ఉంటారంటే ఈ వేదాంతం అంతా మనకెందుకు అనేది ఉంటారు It is not like that. This Vedanta is very practical. In your life, in your life, in your life, there is a way to do it. So, buckle up. If you have a person, if you have a person, if you have a person, if you have a person, if you have a person, if you have a person, if you have a person, at this moment it will affect you. That message will convey, number one. నెంబర్ టూ ఇది అనుభవానికి సంబంధించిన విషయం నువ్వు నేను అనే అనుభవాన్ని పరికించి చూసుకో నేను అనేది అనుభవం దేహము అనేది ఇంకో అనుభవం దేహం అంటే ముద్ద కూర్చుందని అనుకోవద్దు చలివిడి ముద్దలాగా ముద్ద కూర్చుందని అనుకోవద్దు దేహం అనేది అనుభవం ఇట్స్ ఎక్స్పీరియన్స్ నేను అనేది ఒక ఎక్స్పీరియన్స్ నువ్వు ఈ రెండు ఎక్స్పీరియన్స్ల్ని బేరీ చూపేసుకో వేసుకుని ఆ దేహము యొక్క ధర్మాలు ఆ అహమ్మని ఎక్స్పీరియన్స్లో ఉండవు నువ్వు చూసుకో ఇప్పటికిప్పుడు నువ్వు వెరిఫై చేసుకో ఉదాహరణకి నువ్వు నల్లని వాడవు లేకపోతే పచ్చని వాడవు నువ్వు నీళ్ళు నీళ్ళు నువ్వు చూసుకో దేహం చేసి చూడు పచ్చగా ఉంది నేను ఎంత ఉన్నాను పచ్చగా ఉన్నాను ఫెయిర్ లవ్లీ గుడ్ నా యూ క్లోజ్ ది ఐస్ అండ్ లుక్ అట్ యువర్ సెల్ఫ్ నేను ఆ నేనులో ఈ అందము ఈ పచ్చదనము ఉన్నాయా లేవు వెరిఫైడ్ ఫర్ యువర్ సెల్ సో ఆ ఇదం ఇదం ఇదం ఎప్పుడు కూడా ఆత్మ ఎప్పటికీ ఇదం కాదు ఇదం ఎప్పటికీ ఆత్మ కాదు ఆ వివేకాన్ని పట్టుకోవడం వివేకమే చాలా ముఖ్యం ఎనివే ఇదంతా ఎందుకు చెప్పారంటే ఈ ఆ పరబ్రహ్మ కాదు తన గురించి తాను తెలుసుకునేప్పుడు వివేకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఫర్ వాటెవర్ రీజన్ ఫర్ వాటెవర్ రీజన్ ఇప్పుడు సపోజ్ ఒకటి అంటాడు నాకు మా గురువు గారు అలా బోధించారంటాడు యూ హెవ్ టు రిజెక్ట్ దట్ గురువు ఆ గురువుని రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది ఏమాత్రం తెలివితే అట్లమ్మా సో గురువు అని పేరు చెప్పి మీ బాధ్యతను ఇంకొకటి నెట్టి మీద తోసేయటానికి పనికి రాదు యూ హెవ్ టు ఇప్పుడు ఒకసారి అవి ఏంటంటే నేను మన హేటంలో నిలిచుకున్నా మన హేటంలో శివానంద సెంటర్ నుంచి ఫార్టీ సెకండ్ స్టేషన్లో రైల్వే స్టేషన్ ఉంది ఫార్టీ సెకండ్ స్ట్రీట్లో అక్కడికి వెళ్ళాలి వాకింగ్ డిస్టెన్స్ ఆ రోడ్డు మీద ఎవడో నెల నాకు దారి తెలియలేదు ఎందుకంటే మన హేటంలో కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది నా పక్కన కూడా ఉన్నాడు మన అనంతనారాయణ గారు కూడా ఉన్నారు Uh, i need to to uh, bodlavithusi verify cheyadaniki he is planning aithe nenu athu teluguthettalaga mana valla note lo mudu pettukuntuntey laga annottuga akka nilapadu undu ani please concentration so how, how should we go anadiye adibe ventane vadam chesindi does not two blocks this way and two blocks that way ani cheppadu చెప్తే సరే నేను బయలుదేరని ఈయన బయలుదేరారు కొంత దూరం వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది హీ హాజ్ మేడ్ ఫన్ ఆఫ్ అల్స్ ఏదో బిజీగా ఉన్నాడు అతను అతన్ని నేను డిస్టర్బ్ చేశాను దాంతో ఒళ్ళు బండి అలా చెప్పాడు అది టూ బ్లాక్స్ ఏమీ కాదు టూ బ్లాక్స్ ఏమి కాదు ఇంకొంచెం దూరం ఉంటుంది మేము నడుస్తాం మాకు నడవడం సమస్య కాదు నడవడం ఎప్పుడు ఆ జాయే డైరెక్షన్ కూడా అది కాదు డైరెక్షన్ అదర్ డైరెక్షన్ అప్పుడు ఆగి ఆ బోర్డు చూసుకుని అప్పుడు కరెక్ట్గా మేము నడిచి వెళ్ళాం కాబట్టి ఎవడో ఏదో చెప్పాడు కదా అని అలాగా అలా ఉండకూడదు ఉపదేశం చేసేవాడు చాలామంది ఉంటాయి ఇప్పుడు ఇలాంటి ఉపదేశమే చేస్తారు కాబట్టి మూర్ఖంగా ఉండకూడదు ఎనీవే కాబట్టి అది దేహము నేను అనే భావన ఆ భావనని బలపరిచేటువంటి సిస్టమ్స్ లౌకికమైన సిస్టమ్స్ ఉంటాయి మీకు రిలిజియస్ సిస్టమ్స్ ఉంటాయి ఆ దేహమే నువ్వనే భావనని బలపరిచేటువంటి సిస్టమ్స్ వీటన్నిటినీ కూడా మీరు తిరస్కరించి ఆ దేహ భావన నుండి మీరు బయటపడినప్పుడు మాత్రమే ఆ ఆత్మా అనే మాటకి మీరు చేరుకోగలుగుతారు అప్పుడు మీరు ఆత్మ అనే మాటకి చేరుకుంటే అదే బ్రహ్మ అవుతుంది బ్రహ్మ యహ ఆత్మ ఏది ఏ బ్రహ్మయో అదే ఆత్మ ఎటువంటి ఆత్మ సర్వాంతర ఈ సాక్షాత్ పరోక్షాత్ ఒక బ్రాహ్మణం ఈజ్ వన్ బ్రాహ్మణ అది ఏ బ్రాహ్మణమో నాకు గుర్తు లేదు య ఆత్మ సర్వాంతరహ అది ఇంకో బ్రాహ్మణం భాష్యకా మీకు మొత్తం గడిచిన నాలుగ్యా స్థానాన్ని మీకు చూపిస్తున్నారు ఆయన అది ఖహోళ బ్రాహ్మణం అని పేరులో బ్రాహ్మణం ఒకటి అక్కడ వస్తుంది య ఆత్మ సర్వాంతర ఈ ఆత్మ అన్నిటికీ లోపలు ఉంటుంది వివేకం అన్నిటికీ లోపలు ఉంటుందంటే ఇలాగా చుట్టూ చూస్తున్నావు కదా నువ్వు దేవుణ్ణి చుట్టూ వెతుకుతున్నావు కదా దేవుడు నీ చేత చూడబడి దాంట్లో ఉండడు నీ చూపులో ఉంటాడు లోపలికి పో నీ చేత చూడబడి దాంట్లో ఉండడు దేవుడు చూపులో ఉంటాడు దేవుడు భక్తుల చేత చూడబడే విగ్రహంలో ఉండడు ఆ విగ్రహంలో దేవుణ్ణి చూసే భక్తుని చూపులో ఉంటాడు దేవు భక్తుణ్ణి మైనస్ చేస్తే దేవుణ్ణి ఉండడు అర్థమైందండి అంతా మీరు ఇవి గాజిడాలు ఉంటా మీరు భక్తుడిని మైనస్ చేస్తే దేవుడు ఉంటాడు సో దేవా సునా దేవా దేవా సునా భక్త దిన కాబట్టి దేవుడు ఎప్పుడు ఉంటాడో తెలుసునా భక్తుడుప్పుడే ఉంటాడు భక్తుల్ని మీరు కట్ చేస్తే దేవుడు లేడు ఇంకా కాబట్టి దేవుడు ఆ చూపులో ఉంటాడు శివుణ్ణి లింగాన్ని చూసి దండం పెడుతున్నాడు భక్తుడు వాడు చూపులో ఉంటాడు దేవుడు మీరు ఆదిత్యుడికి తెల్లవేసేవాడు కూడా ఆదిత్యుడు మీ కంట్లో ఉంటాడండి దక్షిణేక్షన్ పురుష అక్కడెక్కడో కోటమైన దూరంలో ఉన్న ఆదిత్యుడి గురించి మీరు చర్చ మీ కంట్లో ఉంటాడు ఆదిత్యుడు కాబట్టి లోపలు ఉంటాడు బయట ఉన్నాడు కంట్లో ఉంటాడు ఇదే ఛాయాపురుష దృష్టాంతం మీకు చాంద్రోగ్యంలో వచ్చింది ఉదాహరణ విద్యలో కూడా అదే చర్చ చేస్తున్నాం కంట్లో ఉంటాడా కన్ను అంటే ఏమీ లేదండి కన్ను అంటే మనస్సే కంటి వెనుక ఉండి చూస్తూ ఉంటుంది మనస్సు మనస్సు వెళ్ళటంతో తెలిసినా ఎప్పుడైనా కిటికీలో ఫస్ట్ ఫ్లోర్లో మకాం పెట్టి కిటికీలో కూర్చొని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటాడు ఎవరు వెళ్ళారు పక్కింటికి ఎవళ్ళు వచ్చారు ఎప్పుడు వచ్చారు ఆ లాగ్ అంతా ఉంటుంది మన అలా వాళ్ళ బ్రదర్ ఎప్పుడు వచ్చాయంటాడో ఏడున్నరకు వచ్చాడు బహుశా గౌతమేయో గోదావరి ఏదిగో వచ్చి ఉంటాడు వెళ్ళిపోయాడు ఏమంటే ఇంకా వెళ్ళదు ఇంకా ఇట్లా వీడ అది చూస్తూ కిటికీలో పుట్టే మనస్సు అలాంటిది కిటికీ కన్ను కిటికీ కన్ను ఇదే కిటికీ కిటికీ వెనక్కలు ఉండి చూస్తాడండిచే హే అది మనస్సు కాబట్టి చూపడితే ఇక్కడ ఉండేది కాదు దాని వెనక్కాల ఉంటుంది మనస్సు ఇక్కడ చూపు ఇక్కడ ఉండదు చూపు ఇక్కడ ఉండదు ఫోన్ అండి ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మనస్సు ఏమంటే మనస్సు సో మనస్సే ఫైనల్ అన్నారు ఎవరు విజ్ఞానవాదులు మనస్సే ఫైనల్ అన్నారు ఇప్పుడు శంకర్ రెడ్డి గారు ఎలా ఫైనల్ అంటే సర్వాంతరహ సర్వాంతరం మనహ అయింది మనస్సు ఫైనల్ అంటున్నావు మనస్సు స్థిరమా చలమా చెప్పిన అంటే చలము వాడు వాడు కూడా స్థిరం అని చెప్పడు కానీ మనస్సు స్థిరం అని చెప్పడానికి వాడు మూర్ఖుడు అయి ఉండాలి ఏమాత్రం తెలుసు ఫిలాసఫర్సు మూర్ఖంగా చెప్పరు మూర్ఖంగా చెప్పాలంటే మీరు ఇంకో ఇంకో కేటగిరీ జనం ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు ఎవరైనా మీరు నన్ను అడగలదు నేను చెప్పను ఫిలాసఫర్సు వాడు రాహు సిద్ధాంతం చెప్పినా దాన్ని కూడా వాడు కొంచెం జాగ్రత్తగా చెప్తాడు మనస్సు చలమా స్థిరమా అంటే చలము ఓకే చలము ఉండాలంటే స్థిరం ఉండాలండి స్థిరం లేదే చలం సిద్ధించదు చలం సిద్ధించాలంటే స్థిరం ఉండాలి స్థిరాన్ని బట్టి చలము అని అంటారు చలము అంటే కదులుతోంది కదులుతోందని మీకు ఇది సిద్ధించాలి కదా అది దట్ హ్యాస్ టు బేస్ ఆఫ్ అంటే కదలన్నీ ఒకటి ఉండాలి అది శంకర్లు అంటారు అంటే వాడు అక్కర్లేదంటాడు క్షణిక విజ్ఞానవాది అక్కడ లేదంటే అది అది చలము బ్లీప్ బ్లీప్ బ్లీప్ బ్లీప్ అదే దానికి మూలంలో చలం ఒకటి ఉండాలంటే అక్కడ లేదంటే వాళ్ళని కొనియాడారు ఎందుకంటే వాడు అక్కడ దాకా వచ్చాడు కదా వీళ్ళ వీడికంటే ఈ మూర్ఖుడి కంటున్నాయం కదా వాడు అంతవరకు వచ్చాడు ఉచ్చి దాని మీద బాగా నిరూపణ కూడా చేశారు ఎలా నిరూపించారు అంటే జగత్ అనేది ఏమీ లేదన్నాడు ఆ మనస్సే తప్ప ఇంకా వేరే ఏమీ అదే మాట శంకరులు అదే మాట యవల అశిష్టం చెప్తోంది అదే మాట రమణ మహర్షి చెప్పారు విజ్ఞానవాదులు చెప్పిన మాట అంటే వాళ్ళు ఎంత దూరం వచ్చేశారో చూడండి చాలా దూరం వచ్చేశారు ఇక్కడ ఆగిపోయారు ప్రారంభం బాగుండక ఇక్కడ బిగుసిపోయారు ఇక్కడే వాడు బుద్ధుడి నుంచి కూడా డీవియేట్ అయింది ఇక్కడ బుద్ధుడు ఆత్మని స్వీకరించాడు వీళ్ళు బుద్ధుని యొక్క బోధన తప్పుగా అర్థం చేసుకుని బుద్ధుని బోధను వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు దానికి కొన్ని పరిస్థితులు కూడా అలా వచ్చాయి ఒకడు అశ్వలాయనుడి దగ్గర శిష్యుడిగా ఉండేవాడు అశ్వలాయనుని శిష్యుడు ఆశ్వలాయనుడు బుద్ధునితోటి వాదించాడు ఆశ్వలాయన స్మృతి అనేది మీరు వెడుగుదరు బుద్ధుడితో వాదించి బుద్ధుని ముందు నిలపడలేకపోయాడు ఆశ్వలాయ ఆశ్వలాయనుడి దగ్గర మూడు మంది శిష్యులు ఉండేవారు ఆ రోజు బుద్ధునితో ప్రసంగం పూర్తయ్యి బుద్ధుడు తన దారిని వెళ్ళిపోయిన వెంటనే ఈ మూడు మంది ఆశ్వలాయను విధిలిపెట్టి ఎవడదాన్ని వాళ్ళు లేచి ఒంటరిగా ఉండిపోయాడు ఎందుకంటే అతని సిద్ధాంతము కర్మ సిద్ధాంతము అది వీగిపోయింది బుద్ధుడు లేవనెత్తిన ఇష్యూస్ ముందు అది ఏమీ నిలబడలేకపోయింది దాంతో అది అది ఇట్ హెస్ అశ్వరాయణ్ ఒక్కడే ఉంది ఇప్పుడు మీకు లోకంలో ఏదో ముత్యాల పందిరి వాహనం మీద ఊరేగిస్తున్నామని ఏదో అలరి చేస్తున్నాం ఉంటాడు ఏదో గడిబడి చేస్తున్నాం ముత్యాల పందిరి అంటాడు ఏదో ముత్యాలు కట్టి ఆ దేవుణ్ణి పెట్టి ఊరేగిస్తున్నాం అంటాడు ఏమిట్రా అంటే ముత్యాల పందిరి వాహనం అంటాడు ఏమిట్రా ముత్యాల పందిరి వాహనం ఏమిటని గట్టిగా మీరు వదిస్తే వాడు పారిపోతాడు అక్కడ ఓహో అలాగా నువ్వు దండం ఊరుకుంటే వాడికి ఇంకొంచెం ఊరేగు ముందుకు తీసుకెళ్తాడు ఈ ఆశ్వలాయ పరిస్థితి అలా అయింది బుద్ధుడు గట్టిగా నిలదీస్తే వాడి ఆయన కర్మ సిద్ధాంతం అంటే ఎగిరిపోయింది దాంతో అందరూ మూడు మంది వెళ్ళిపోయారు ఆయన ఒక్కడే మిగిలాడు వాళ్ళలో కొద్దిమంది బుద్ధుడు వెనక్కాలు వెళ్ళారు అలా వెళ్ళిన వాళ్ళలో ఒకడు మొన్నాడు తెల్లవారస్వామిని బుద్ధుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడా అని అడిగాడు వీడు ఆశ్చలాయనుడు శిష్యుడు నిన్న సాయంకాలం దాకా నిన్న సాయంకాలమే బుద్ధుడి దగ్గర జాయిన్ అయ్యాడు ఇంకా స్థిరపడలేదు ఊరికే చూస్తున్నాడు బుద్ధుడు వీడికేసి చూశాడు మనస్సులో అనుకున్నాడు వీడు ఆశ్రలాయ నుండి దగ్గర నుంచి వచ్చాడు కదా అని మనస్సులో అనుకుని లేడు అని చెప్పాడు ఎందుకంటే వీడి దేవుడు ఎవరో ఎవడు వీడి దేవుడు వీడి దేవుడు ఎవడంటే ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటాడు కాబట్టి వీడికి సరైన సమాధానం మనం చెప్పాలని లేడు అని చెప్పాడు తర్వాత ఏమైందో మనం చూద్దాం ఇది ఎవడో రికార్డు చేశాడు బుద్ధుడు దినచర్య అంతా రికార్డు